హరి ఓం గణానా హవామహే కవి కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్ణోిత సాదరుగణాధిపత సశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓ సహనావతు సహనౌ భునత్తు సహ దీర్ఘంకరవై తేజస్వి నవీతమస్ మావిషావై ఓ శాంతిశాంతిశాంతి ం వా అరే ఇదం మహద్భూతం అనంతమారో భూతేభ్య సముత్య తాన్నే అనువినశ్యతి న ప్రేత సంజ్ఞాస్ ఇరే బ్రవీమీతి హోవాచవల్చ్యవం వా అరే ఇదం మహద్భూతం అనంతమారం విజ్ఞానఘన ఏ సముద్రం నుంచి తీసిన ఆ కిలయము అంటే గడ్డ ఉప్పుగడ్డ అది సముద్రంలోకి వెళ్ళిపోతే విలీనమైపోతుంది అది స్వతంత్రమైన ఉనికి సర్వము నుండి విడివడి స్వతంత్రంగా నిలిచి ఉండే వ్యక్తి అనేవాడేవాడు లేడు అది కేవలము మనస్సు యొక్క మనస్సులో ఉండే అజ్ఞానం కారణంగా మనకంటూ మనము ఒక వ్యక్తిత్వాన్ని ఊహించుకుంటాము అంచేతనే మనం ఊహించుకున్న వ్యక్తిత్వం అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది నాకు బాగా గుర్తు చిన్నప్పుడు ఒక వ్యక్తిత్వం ఉండేది నాకు నా నాకే చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిత్వం ఉండేది ఆ వ్యక్తిత్వంలో ఈ గోటికాయలకి చాలా ఎక్కువ ప్రాముఖ్యం ఉండేది నా దగ్గర యాభై వందో నేను బాగా ఆడేవాడి గోటికాయలు ఈ గోటికాయలు ఆడినప్పుడు నెగ్గుతారు మీరు గోటికాయలే పందెం మా దగ్గర డబ్బులు ఎక్కడైనా ఉంటే అసలు ఇప్పుడు డబ్బు ముఖం చూడలేదు గోటికాయలే పందెం ఆ పందెంలో మీరు నెగ్గినట్లయితే మీరు రోజుగా ఐదారు కాయల చొప్పులు నెగ్గితే అవన్నీ కూడా పోగేసుకుని నేను గూట్లో దాచుకునేవాడి మా అమ్మగారికి విసిగెత్తి ఓసారి ఈ గోటికాయలు ఏం చేశారంటే ఈ చెత్తా చెదారం పారేసే ఒక చోట పారిపోసారు ఆవిడికి ఒళ్ళు మండిని ఏదో చెప్పిన పని చేయలేదనో గోటికాయలు ఆడుకుంటూ కూర్చున్నాడు ఏదో పని చేయలేదనో ఒళ్ళు మండి పార్కొస్తాడు పారకొస్తే నేను ఇంటికి వచ్చి నా గోటికాయలు లేకుండా అయిపోయాయి అయిపోతే కోల్పోయినట్టుగా నేను బాధపడతాను అప్పుడు నేను అడిగాను ఎక్కడ పాలు పోసేవో చెప్పాను ఏడుస్తూ కూర్చున్నాను అన్నీ కోల్పోయిన వాడు కదా అలాగా అప్పుడు ఏడుస్తాం ఎందుకు కూడా వ్యతిమోహం ఆ కుప్పం మీద పాలపోసాను అంటే పరిగాయత్తుకుని వెళ్ళి అక్కడ అవన్నీ ఏరి తెచ్చుకుని కడుక్కుని మా స్నానం చేస్తే ఇంట్లోకి రావడం సో అదొక వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వానికి మూలం ఇది నా సంపద ఇది నాది ఇది నేను నాది నేను ఆ వ్యక్తి ఏమయ్యాడు కరిగిపోయాడా లేదా ఎలా కరిగిపోయాడా వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు గాల్లో కరిగిపోయాడా అంటే ఆ వ్యక్తి ఆ మనస్సులో ఉండే వాసనలు కరిగిపోగానే ఆ వ్యక్తి కూడా కరిగిపోయాడు దాన్నేవ అణు వినశ్యతి ఉండే వాసనలు ఎప్పుడైతే పోయాయో వాటి వాటి నుండి పుట్టిన వ్యక్తి కనుక ఆ వాసనలతో పాటే ఆ వ్యక్తి కూడా పోయినాడు అయితే చిత్రం ఏమంటే ఆ వ్యక్తి స్థానంలో ఇంకో వ్యక్తి వచ్చాడు యూనివర్సిటీ అని స్టడీస్ అని బుక్స్ అని ఇదనేదని మరో విక్తి ఇంకా జీవితం యొక్క అనుభవం లేకపోవటము మనం పుస్తకాలు బాగా చదివేసుకుంటే జీవితానికి అది సరిపడుతుంది ఒక వెర్రిధనం ఉండేది మనం పుస్తకాలు బాగా చదువుకోవడం పరీక్షలు బాగా రాయడం మార్కులు సంపాదించేయడమే తప్ప ఇంకా జీవితం వేరే ఏమీ ఉండదు అది చేస్తే అన్నీ సక్రమంగా ఉండిపోతాయి అని ఒక భ్రమ అటువంటి భ్రమలో జీవించే ఇంకొక వ్యక్తి కొంతకాలానికి ఆ వ్యక్తి పోయి మరో వ్యక్తి ఆ తర్వాత ఆ పోయి ఇంకో వ్యక్తి ఈ రకంగా నేను ఫలానా వ్యక్తిని అని అనుకుంటూ ఉండగానే ఆ పోయి మరో వ్యక్తి వస్తూ ఉంటాడు అంటే ఏమిటి మనస్సులో ఉండే వాసనలు క్రమంగా కొన్ని వాసనలు పోయి కొత్త వాసనలు ఎప్పుడైతే వస్తాయో ఆ పూర్వవాసనల నుండి నిర్మితమైన వ్యక్తి పోయి కొత్త వాసనల నుండి నిర్మితమయ్యే ఇంకొక వ్యక్తి వస్తాయి కబటే వ్యక్తి అనేది కల్పితము వ్యక్తి యథార్థం కాదు అసలు ఈ వ్యక్తి ఎలా మనం ఎలా ఆలోచిస్తామంటే ఈశ్వరుడు వేరు జగత్తు వేరు అని అక్కడ భేదబుద్ధి అక్కడ నిర్మాణం అవుతుంది ఎప్పుడైతే భేదబుద్ధి అన్నీ కలిసే ఉంటాయి నేను వేరుగా ఉన్నాను జగత్తు వేరుగా ఉంది జగత్తును సృష్టించిన ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడు అని మన యొక్క మన సంస్కారం అలా ఉంటుంది ద్వైత సంస్కారం మరి అంత బలంగా ఉంటుంది ద్వైతులు ఎలా ఆలోచిస్తారంటే దీనికి డెకార్పే ప్రిన్సిపుల్ అంట డెకార్పే ఫ్రెంచ్ ఫిలాసఫర్ డెకార్పే స్పెల్లింగ్లో ఎస్ ఉంటుంది అతని ప్రిన్సిపుల్ ఫిలాసఫర్ అతను అతను ఫిలాసఫరు అతని ఫిలాసఫీ ఏమిటంటే ద పెయింటర్ ఈజ్ అవుట్ సైడ్ ద పెయింటింగ్ అది ద్వైతం ద స్కల్ప్టర్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ దిస్ కల్ప్చర్ అతను స్కల్ప్చర్ గురించి చెప్పాడు ఒక స్కల్ప్చరు ఒక శిల్పం ఉన్నట్లయితే శిల్పి వేరే ఎక్కడో ఉంటాడు శిల్పం ఎక్కడ ఉన్నది శిల్పి మరో చోటు ఉంటుంది చిత్రం ఎక్కడ ఉన్నది చిత్రకారుడు ఎక్కడో మరో చోటు ఉంటాడు అలాగే జగత్తు మన ముందు ఉన్నది ఈ జగత్తు యొక్క నిర్మాత వేరే ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనూ ఉంటాడు దీన్ని డెకాప్పే ప్రిన్సిపుల్ అంటారు ఈ డెకాప్పే మోడల్ ఈ మోడల్ మీదనే మన ద్వైతవాదులందరూ ఈ మోడల్ మీదనే డెవలప్ అయ్యారు కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పెయింటర్ ఈజ్ హింది పెయింటింగ్ చిత్రకారుడు చిత్రంలో అంతర్భాగమై ఉన్నాడు శిల్పి శిల్పంలో అంతర్భాగమై ఉన్నాడు ముందు ఆ బ్రేక్ చేయాలి కాబట్టి ఎప్పుడైతే జగత్తు వేరు జగన్ నిర్మాత వేరు అని మీరు అక్కడ భేదాన్ని సృష్టించారో అప్పుడు ఈ జగత్తుని జగత్తులో జగన్ నిర్మాతని వెతకడం అనేసి జగత్తు కంటే జగత్ ఈశ్వరుణ్ణి అన్వేషించేటువంటి ప్రయత్నం మీరు ఎప్పుడైతే చేస్తున్నారో అక్కడ వచ్చినటువంటి ఆ ద్వైతము జగత్తు నేను అనే చోట కూడా వస్తుంది సహజంగా లేదా మీరు రివర్స్లో కూడా చెప్పవచ్చు జగత్తు నేను అనే ద్వైతం ఎప్పుడైతే వచ్చినదో జగత్తు జగన్ నిర్మాత దగ్గర కూడా అదే ద్వైతము కొనసాగుతుంది అంతా ద్వైతం అంతా ఒకే రకంగా పనిచేస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ ద్వైత సంస్కారము భేద సంస్కారము దృఢంగా ఉండడం చేత ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము వచ్చింది తప్ప వాస్తవంలో ఆ వ్యక్తిత్వము కల్పితము అది వ్యక్తి లేడు వ్యక్తమే గలదు ఆ వ్యక్తము అవ్యక్తం నుండి ఆవిర్భవించినది వ్యక్తమున వ్యక్తము కనబడేది కనబడే వ్యక్తమునకు కనబడని అవ్యక్తము అధిష్టానము వ్యక్తి కల్పితము వ్యక్తమునందు వ్యక్తి కల్పితము ఇది సత్యం దీన్ని మనం చర్చిస్తూ ఉన్నాం క్రితం వారం ఇదే నడిచింది తర్వాత మన హృదయంలో ఒక బలమైన సంస్కారం ఉంటుంది దానిని వదుల్చుకోవడం చాలా కష్టం శ్రద్ధగా ప్రయత్నం చేసినా వదలదని ప్రయత్నమే చేయకుంటే ఎలా పోతుంది పోనే పోతుంది పైగా ఆ సంస్కారాన్ని ఆ వాసనని వదుల్చుకోవడానికి బదులుగా ఆ వాసనని బలం చేసుకుని ప్రయత్నం చేశారనుకోండి ఇంకా అది పోయే ప్రసక్తే ఉండదు ఆ వాసన ఏమిటంటే నేను ఒక దేహము నేను ఒక నామము తనకు ఒక నామమును ఒక దేహమును ఫిక్స్ చేసుకుంటాడు ఇప్పుడు నామము అంటే సుబ్బారావు రామారావు అదే కానక్కర్ల అహం బ్రాహ్మణ అన్నాడు అనుకోండి అది ఒక నామము ఆయమే పంజాబీ అంటాడు అది ఒక నామము ఎందుకంటే ఒక రూపానికి చెందినది అహం పురుష అహం స్త్రీ అది ఒక నామము మీరు ఆశ్చర్యపోతారు నేను పూజ స్వామీజీ చెప్పారు ఏమని చెప్పారు అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఒకటి అయింది ఇంటర్ఫైత్ కాన్ఫరెన్స్ అయింది జెనీవాలో దానికి స్వామీజీ వెళ్ళారు పూజ స్వామీజీ వెళ్ళారు నన్ను అడిగారు ఎప్పుడైనా ఇంటర్ఫైత్ కాన్ఫరెన్స్కి వెళ్తావా నాకు ఇంట్రెస్ట్ లేదని నేను అయితే కాబట్టి నన్ను ఆయన వెళ్ళమని అంటలేదు లేకపోతే నేను ఇంక వాటి అవన్నీ తిరుగుతూ కూర్చోవాలి కేవలం న్యూయార్క్లో ఉన్నవాటికి మాత్రం ఆయన ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళమంటే నేను వెళ్ళివాలి వెళ్ళి అదో రెండు మాటలు చెప్పి సో ఆయన జనీవా కాన్ఫరెన్స్కి వెళ్ళాడు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన అనుభవాన్ని చెప్పారు అక్కడ ఒక రిజల్యూషన్ ఏమిటంటే వన్ ఆఫ్ ది రిజల్యూషన్స్ కాన్ఫరెన్స్ అంతా అయిన తర్వాత ఒక ముస్లిం క్లిరిక్ పెట్టిన రిజల్యూషన్ ఏమిటంటే ఈశ్వరుడు మగవాడు అది ఒక రిజల్యూషన్ ఎందుకంటే మరి ఫెయిత్ కాన్ఫరెన్స్లో రిజల్యూషన్స్ అలాగే ఉంటాయి ఇట్ ఈజ్ హియర్ బై రిజాల్వ్డ్ దాట్ This conference declares that God is male. Swamiji salat tooth and nail appoche sir. How do you know God is male? And he apposed it tooth and nail. So God could be beyond the divisions of gender. Male-female divisions kathita ngā undatshu. Mela yu undalante God ko ka ropa umbenu no one dhariste male autan. రూపమే లేదని నువ్వు అంటావు వైపు మరి మెయిల్ అని ఎలా చెప్తావు అంటే ఈయన టూ థర్ నెయిల్ అపోజ్ చేశారు ఇంతకీ అపోజిషన్ వీగిపోయింది వాళ్ళు అదే పాస్ చేసుకున్నారు ఆయన అది సత్సంగాల్లోనో అక్కడ చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు నేను నిన్న ఒక ఆయన ప్రసంగం చెప్తుంటే విన్నా ఆయన ఏమంటున్నాడో చూసిన దేవుడు మగవాడు అంటున్నాడు నిన్న ఒక ద్వైతి నామో అది గట్టిగా పెట్టుకున్నాడు ఆయన మంచి పండితుడు పండితుడని నేను సంతోషిస్తున్నా జీవులంతా అలా అండవు ఆయన అవన్నీ మళ్ళీ తర్వాత ఇంకొద వ్యాఖ్యానం చేస్తాడు జీవులంతా స్త్రీలు అండవు తను అంటాడు ఓ మీరేమనుకుంటున్నారంటే ద్వైతులు అంటే తను మగవాడిని అంటాడు తను తను స్త్రీ స్త్రీ అంటే మనకి తనకి గాయత్రి మంత్రం వచ్చారానికి అవకాశం ఉండదు మరొకటి రెండోది మరో రెండు లక్ష తొంభై సమస్యలు వస్తాయి తను మొదలవాడు దేవుడు కూడా మొదవాడు దట్ ఈస్ హౌసెస్ అండ్ ఈ కోర్సే మంత్రం ఫనం వేద పురుష అని ఉందిగా చూడండి ఎలా కోర్చేస్తాడు ఆయన సో కాబట్టి ఎంతవరకు అయితే నేను ఒక మనిషిని నాకొక ఈ దేహమే నేను దానికొక పేరు గలదు పురుషుడు స్త్రీ అనేది కూడా అటువంటి నామే ఎంతవరకు అయితే మీరు మీ గురించి ఆ విధంగా కూర్చుంటారో అప్పుడు మీకు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే ధోరణిలో కనపడతారు దేవుణ్ణి కూడా మీరు అదే కేటగిరీలో వేసేందుకు అవకాశం ఉన్నది కాబట్టి ఆ కియభావాన్ని వదుల్చుకుని బయటికి రావాల్సి ఉంటుంది మనం ఎక్కడున్నాము అంటే ఆ మహద్భూతం దగ్గర ఉన్నాము తస్మిన్ ప్రవిష్టే స్వయోనిగ్రస్తే ఖిళ్య భావే సో ఆ పరమాత్మ నందు ఈ వ్యక్తిత్వాన్ని ప్రవేశపెట్టేయాలి ఆ ప్రజ్ఞాన ఈ అహంకార మమకారములను విలీనం చేసి పారేయాలి అది యథార్థమైన వివేక జ్ఞానమన్నా అదే యథార్థమైన భక్తి అన్నా కూడా అదే అలా చేసినప్పుడు ఏమవుతుంది సాల్ట్ ఉప్పు బొమ్మని సముద్రంలో వేస్తే సముద్రం ఎంచొస్తుంది ఆ ఉప్పు బొమ్మని తనలో కలిపేసుకుంటుంది అదేవిధంగా మీరు అహంకార మమకారాలని మీరు విడిచిపెట్టేస్తే పట్టుకోవడం మానేస్తే అవి రెండూ వెళ్ళిపోయి ఆ ప్రజ్ఞాన ఘనంలో కలిసిపోతాయి కలిసిపోతే ఆ భావము అంటే భేదభావము నేను అన్నిటి నుండి సపరేట్గా విడివడి సపరేట్గా అంటే విడివడి అంటారు తెలుగులో విడిగా అయిపోయి సర్వము నుండి విడివడి నేనొక వ్యక్తిగా నిలిచి ఉన్నాను అనేదానికి కిలయభావము అని పేరు ఆ కియభావమును ఆ ప్రజ్ఞానఘనం నింగివేస్తుంది ఎందుకంటే అది ప్రజ్ఞానఘనం నుంచే పుట్టింది స్వయోని సో అది ఎక్కడి నుంచి పుట్టిందో దాంట్లో విలీనమైపోతుంది అప్పుడేమవుతుంది అవిద్యాకృతే భేదభావే ప్రణాశితే అజ్ఞానకల్పితమైనటువంటి భేదభావము వినాశమును పొందుము అసలు మీరు భేదం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించాలి ఇప్పుడు దేహము మొదలుపుకోండి దేహం అంటే ఏమిటి పాంచభౌతికము మీరు ఎక్కడ పొరపాటు చేస్తారంటే దేహము అనగానే ఇది గుండెకాయ ఇవి ఊపిరితిత్తులు ఇవి చేతులు ఇవి కాళ్ళు అని దానికి నామాలు పెట్టుకుంటూ పోతారు కానీ అసలు ఆ దృష్టినే తీసిపారేయాలి ఇది ఇది అస్థి ఇది మాంసపు ముద్ద ఇంకా చెప్పాలంటే ఇది పాంచ భౌతికము చుట్టూ ఉన్నదేమిటి జగత్తు మీరు అంటున్నారు జగత్తు కాదండి జగత్తు నామరూపాలు మీరు పేరు పెట్టారు అలాగా జగత్తు కాదు దాని తత్వం చెప్పండి పృథివీ ఆపహ అగ్ని వాయు ఆకాశ అది చుట్టూ ఉన్నది పాంచభౌతిక జగత్ పంచభూతాలు ఉన్నాయి చుట్టూ నేను అని మీరు దేహాన్ని ఉద్దేశించి తాతాత్మ్యాన్ని చెల్లి ఉన్నారో ఆ దేహమేమిటి ఇది పాంచభౌతికమే అక్కడున్న మట్టే ఇక్కడ ఉన్నది ఓ స్వామీజీ ఉండేవారు విష్ణు స్వామి విష్ణుదేవానందాన్ని ఓ స్వామిజీ ఉండేవారు ఆయన విదేశాల్లో శివానంద యోగవేదాంత సెంటర్స్ స్థాపించిన గొప్ప మహాత్ముడు ఆయన శివానంద ఆయన క్లాసు చెప్తారు వేదాంత క్లాస్ చెప్పి చెప్పేవారు ఆయన వేదాంత క్లాసుకి టొమాటో ఒకటి పట్టుకుని వచ్చేవారు టొమాటో ఆయన ఏమనివారంటే ఈ టొమాటో ఒక శ్మశానంలో అంటే దేహాన్ని కప్పిపెట్టిన చోట మట్టి పోస్తారు కదా ఆ మట్టిలో వచ్చిన టొమాటో మొక్కకు వచ్చింది టొమాటో అని చెప్పేవారు ఏమండి ఇప్పుడు ఈ టొమాటో ఎక్కడి నుంచి వచ్చింది ఆ దేహం నుంచి వచ్చింది దేహం దేహాన్ని దేహం మట్టి అయ్యా ఆ మట్టిలో న్యూట్రియం ఆ టొమాటో రూపంగా వచ్చాయి ఇప్పుడు ఈ టొమాటో తింకే ఏమిటవుతుంది మళ్ళీ దేహం తయారవుతుంది దేహం నుంచి టొమాటో టొమాటో నుంచి దేహం బయట ఉంటే టొమాటో అంటారు లోపల ఉంటే ఇది నా టొమాటో అంటాడు నేను టొమాటో కానీ తీరా అది నోట్లో బాధేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా నా టొమాటో లేదు టొమాటో లేదు నా టొమాటో లేదు ఏముంది నేనే ఉంది అని ఈ రకంగా ఆయన చాలా గడబడి చేస్తూ పాఠం చెప్పేవారు ఆయన దృష్టాంతం అది టొమాటో దృష్టాంతం కాబట్టి అజ్ఞాన ఎప్పుడైతే దేహము నేను అని మీరు నిర్ధారణ చేసి కూర్చుంటారో అప్పుడు మీకు ఒక వ్యక్తిత్వం క్రియభావం వచ్చేస్తుంది ఆ క్రియభావం రాగానే జగత్ అంతా భిన్నంగా భాషిస్తుంది అప్పుడు ఈ జగత్తుకు ఓ కర్త అవసరం అవుతాడు ఎందుకంటే భిన్నంగా భాషిస్తోంది కదా ఓ కర్త అవసరం అవుతాడు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి ఈ సినిమా నా ప్రకాశించింది అని మీరు తెలుసుకుంటే దానికి డైరెక్టరు నిర్మాత ఇవన్నీ మీకు ఎవళ్ళనే అడగరు ఎందుకంటే మీ ఎందే ప్రకాశించిన దానికి మీరే డైరెక్టరు మీరే నిర్మాత కానీ అది నాకంటే భిన్నంగా అక్కడ ఉంది అక్కడ ప్రకాశిస్తోంది అక్కడ ఉంది అని మీరు అనుకుంటారు రెండు దోషాలు ఇక్కడ ప్రకాశిస్తోంది అని కాకుండా అక్కడ ప్రకాశిస్తోంది అని ఒక దోషము ప్రకాశిస్తోంది కాబట్టి ఉంది కనబడుతోంది కాబట్టి ఉంది అని రెండో దోషం ఎప్పుడైతే అది ఉందో దానికి నిర్మాత ఒకడు ఉంటాడు వాడేవడో నిర్మాత వాడెవడో దానికి దర్శకుడు అని ఆ మీమాంసలో పడిపోతారు అలాగే జగత్తు అనేది నాయందే ప్రకాశిస్తోంది మనస్సు యొక్క స్పందన రూపంగా నాయందే ప్రకాశిస్తోంది ఆ వ్యక్తమైనటువంటి విజ్ఞానమునందే జగత్తు అంతర్గతమై ఉన్నది అని మీరు తెలుసుకోకుండగా ఆ జగత్తు బయట ఉంది అంటే దానికి ఒక కర్త అవసరమయ్యాడు ఆ కర్త ఎవడు దేవుడు వాడెక్కడున్నాడు కొని వాడైనా దాంట్లో ఉన్నాడా శిల్పంలో శిల్పి చిత్రంలో చిత్రకారుడు పోనీ అలా ఉన్నాడా అలా తెలుసుకుంటాడా వీడు అలా తెలుసుకోడు వాడెవడో అక్కడ ఉన్నాడు అని తర్క సంగ్రహం పుస్తకంలో చెప్పినట్టుగా సో వృక్షాదికంపన హేతు వాయువు పెద్ద సైన్సు చెట్లు అవి కదులుతున్నాయి కాబట్టి వాయువు ఉన్నదని మనకు అర్థమైపోతుంది పెద్ద ప్రమాణం సో ఓసారి కాబట్టి ఆ విధంగా ఆ అజ్ఞానము చేత కల్పితమైన భేదము ఉన్నది ఎప్పుడైతే మీరు ఈ దేహము నేను అనేటువంటి ఆ భ్రమను మీరు తొలగించుకుంటారో అప్పుడు ఇప్పుడు మీరు కొత్తగా ఆ భేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయనక్కర్లా ఎప్పుడైతే ఆ భేదవాసన కరిగిపోతుందో అప్పుడు సర్వము నేనే అని వేరే చెప్పక్కర్లేదు అది అనుభవానికి ఆరకంగానే అనుభవానికి వస్తుంది ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ అనే సర్వాత్మ భావంలో వీళ్ళు ఉండిపోతాడు అది వాక్యం అక్కడ కాబట్టి అవిద్యాకృతే భేదభావే ప్రణాశితే అజ్ఞానము చేత కల్పితమైన భేద బుద్ధి పోగా సో అప్పుడేమవుతుందంటే ఇంకేం మిగులుతుంది పరమాత్మ ఒక్కటియే మిగులుతుంది పరమాత్మ తప్ప ఇంకేమీ ఉండదు ఇదమేకమద్వైతం ఇదో ఈ అద్దు ఏకం ఇదం ఏకం అనప్పుడు ఉంది కదా మంత్రంలో ఏకం అంటే అద్వైతం ఒకటి అంటే అర్థం రెండవది లేనిది లేదా ఒక పండు రెండు పండు అలాంటివి ఒకటి కాదు రెండవది లేని ఒక్కటి ఇదమేకం అద్వైతం మహద్భూతం అది ఇక్కడ అది మహద్భూతము అది మహత్ భూతము మహచ్చతత్ భూత మహద్భూతం అంటే ఆయన ఆమ్ ఆంగ్ ఆత్ చేయలేదు ఆంగ్ మహత సమానాధికరణ జాతీయో అనే సూత్రంతో ఆత్ చేయలేదు వైదిక ప్రయోగంలో ఇది విగ్రహవాక్యం అవును లౌకిక విగ్రహవాక్యం వైయాకరణుల యొక్క విగ్రహవాక్యం అయితే మహత్ సు తర్భూతం సు అని ఉంటుంది ఆ సూలు ఉంటాయి కానీ లౌకిక విగ్రహవాక్యం అయితే ఇది వైది మహచ్చతత్ భూతంచ మహాభూతం అవ్వాలి కానీ ఇక్కడ ఛాందస ప్రయోగంగా మహద్భూతంగానే ఉండిపోయింది సమాసం అయితే సమాసం చేయలేదని చెప్తే సమస్య సమాసం చేశారు అని అనుకుంటే ఛాందస ప్రయోగం ఆత్ రాలేదు సో ఇప్పుడు ఈ పరబ్రహ్మని పట్టుకుని మీరు మహాభూతం అని అందుకుంటున్నారు ఇప్పుడు పంచమహాభూతాలనే పదప్రయోగం ఉన్నది కదా దాని నుంచి కొంచెం డిస్టింక్షన్ చేయడం కోసం దీన్ని మహద్భూతం అని చెప్పి ఉంటారు ఇప్పుడు మహాభూతం అంటే పృథ్వీ అప్పు తేజస్సు వాయువు అని అలాగంటి భ్రమ కలిగే అవకాశం ఉన్నది మహాభూత శబ్దము వాటి ఎందు ప్రసిద్ధంగా ఉంది కనుక వాటి నుంచి దీన్ని డిస్టింగ్విష్ చేయడం కోసం పంచమహాభూతాలకు కూడా ఇదియే కారణము అని చెప్పడం కోసం దీన్ని మహద్భూతం అని అలా సెపరేట్గా అట్టి పెట్టారు అంటే ఆ ఆత్ చేయలేదనమాట మహత్తుని మహత్తుగానే అట్టి పెట్టారు సరే తకారం దకారం అవుతుంది ఇది మహాభూతము ఎందుకని మహాభూతమైంది సర్వమహత్తరత్వాత్ ఆకాశాది కారణత్వాచ్చ ఇది మహాభూతం ఎందుకైందంటే ఇది సర్వము కంటే శ్రేష్టమైనది సర్వ పృథివి గొప్పదా కదా పెద్దది అయితే పృథివి కంటే పెద్దది ఆకాశము కంటే పెద్దది సర్వమునకు కారణము సర్వము కంటే శ్రేష్టమైనది ఇది కేవలము దృశ్యము అది దృక్స్వరూపము ఉన్నది అదియే సర్వమహత్తరత్వా అన్న తర్వాత ఆకాశాది కారణత్వాచ్చ ఆకాశము వాయువు ఇత్యాది పంచమహాభూతములతో నిర్మాణమైన ఈ జగత్తంతకీ కూడా మూల కారణము ఆ చైతన్యము మాత్రమే అపరమాత్మయే కాబట్టి అది మహద్భూతం అని అది మహత్ ఆ కారణంగా మహత్తని రెండు హేతువులు సర్వ మహత్తరత్వము ఆకాశాది కారణత్వము అనే రెండు హేతువుల చేత దానికి మహత్ని వర్ణించారు చూడండి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే బ్రహ్మ అనేది అది అది ఒక స్పెక్యులే స్పెక్యులేటివ్ అని అదేదో విద్వాంసులు ఖాళీగా కూర్చొని వాళ్ళు ఊహించి పెట్టుకున్నారు అని ఇట్ ఈజ్ నాట్ స్పెక్యులేటివ్ ఇట్ ఈస్ నాట్ ఇమాజినరీ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఐడియా ఆఫ్ ది మైండ్ దెన్ వాట్ ఇట్ ఈస్ ఇట్ ఈజ్ వాట్ ఈజ్ ఉన్నది ఏదో అది ఏ ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా చూస్తున్నారు ఏవేవో దృశ్యాలు యాక్టర్సు పదార్థాలు అన్నీ కనబడుతున్నాయి చాలా క్యాప్టివేటింగ్గా కనపడుతున్నాయి ఇప్పుడు ప్రకాశము అనేది ఒకటి ఉన్నది వెలుగు ఈ వెలుగు అనేది మనం ఊహించుకున్నదాది మనస్సు ఉంది కాబట్టి మనస్సును వినియోగించి వెలుగు అనేది ఒకటి ఉంది అని ఊహించుకున్నాం అది లేక ఉన్నదేదో అదియే కదా సో అదేవిధంగా ఈ బ్రహ్మ అది ఒక ఇమాజినరీ ఎంటిటీ కాదు అది బుద్ధితోటి బాగా బుద్ధికి పదును పెట్టి అలా ఊహించుకున్నటువంటి తత్వం ఏమీ కాదు వాస్తవంలో ఉన్నది ఏదో అది ఏ మనకేమనిపిస్తుంది ఏమనిపిస్తుందంటే జగత్తు ఉన్నది నామరూపాలు ఉన్నాయి బ్రహ్మ అని అలాగే చెప్తూ ఉంటారు అని మనం అనుకుంటాం పెద్ద సమస్య ఇప్పుడు మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది నేను అభ్యాసం చేసి చెప్తున్నాను మీకు నేను బంగారు ఉన్నది బంగారం అనే నేను నిశ్చయంగా వచ్చేశాను నాకు ఆభరణాలు నాకు కంటి కనబడ్డా కూడా అవి ఉన్నవిగా నేను ఎప్పుడో అనుకోను ఉన్నది బంగారమే మీరు అభ్యాసం చేశారనుకోండి అలాగే అయిపోతుందంటే మీకు ఆభరణాలు మీ మనస్సుని ఆకర్షించవు మీ దృష్టిలో అవి ఉన్నట్టే కాదు మరి ఏమిటే ఉన్నదంటే ఏమిటి బంగారమే అలాగే ఈ తరంగములు కరటములు ఇవమీ ఉన్నట్టే కాదు మరి ఏమిటి ఉన్నది అంటే జలమే అదేవిధంగా ఈ నదులు పర్వతాలు ఆకాశము పృథివీ మనుష్యులు పశువులు పక్షులు ఇవన్నీ కూడా ఇవి కనబడేవే కానీ ఉన్నవి కానే కాదు మరి ఉన్నది ఏమిటి మహద్భూతం పరబ్రహ్మయే ఉన్నది దానికి అన్ని గురించి భూతం అని పేరు వచ్చింది ఇప్పుడు చూడండి మీరు జగత్ అని మీరు అంటున్నారు జగత్ అంటే మ్యాటర్ మ్యాటర్ ఉన్నట్టు మీరు ఎలా తెలుసుకున్నారు మైండ్ కాబట్టి హియర్ ఈజ్ మైండ్ దేర్ ఈస్ మ్యాటర్ మైండ్ మ్యాటర్ అయితే అంతేనా మైండ్ మ్యాటర్తో ఆఖరా ఇంకా వేరే ఏమీ లేదా అంటే వాస్తవానికి మైండ్ మ్యాటర్ మనస్సు దృశ్య జగత్తు వీటి రెండింటికీ అతీతమైనది అది పరమాత్మ ఆ రెండింటికే అధిష్టానం కూడా ఎందుకంటే నువ్వు మేటర్ అన్నప్పుడు పంచభూతములు పృథివీ చెప్తేజో వాయువాకాశములో ఉన్నప్పుడు పృథివీ అంటే ఏమిటి ఆ సత్ ఆ సత్ ఉన్నది ఉనికి ఆ ఉనికియే పృథివీ రూపంగా ఉన్నది ఉనికియే జలముల రూపంగా ఉన్నది జలములంటే ఏమిటి ఉనికి ఉన్నది వాయువు అంటే ఏమిటి ముఖాన్ని వాయువు కొడితే ఆ ఉన్నది ఆకాశం అంటే ఇటు నటు సంచారం చేస్తున్నామంటే అర్థం ఉన్నది కాబట్టి ఆ ఉన్నదియే పృథి చెప్తేజో వాయు ఆకాశ అనే వివిధ నామములతో రూపములతో అది అనిపిస్తోంది ఉన్నది అదే ఉన్నది భూతం మైండ్ అంటే ఏమిటి మైండ్ అంటే తెలిసిది ఘట ఘటాకార వృత్తి అంటే ఘటము తెలియట పటము తెలియట తెలివి కాబట్టి మైండ్ అంటే ఆ తెలివి తప్ప వేరే ఏమీ లేదు ఆ తెలివిలో వచ్చిన చలనానికి స్పందనకే మైండ్ అని మనం అలా పేరు పెట్టుకున్నాం అదిగో సత్ ఇదిగో చిత్ ఆ సతియే ఈ చిత్ ఈ చిత్యే ఆ సత్ కాబట్టి ఉన్నదేదో అది పరమాత్మ చైతన్యం మైండ్ అండ్ మ్యాటర్ రెండింటికీ అతీతంగా ఉండి అది ఆ పరమాత్మ చైతన్యమే గలదు ఇప్పుడు మైండ్ యొక్క స్పందన అధికంగా ఉన్నంత వరకు మీకు మ్యాటర్ సత్యం అని ఉంటుంది మీరు కనుక మనస్సు కొంత స్పందన తగ్గి మనస్సు నిశ్చలంగా ఉన్నట్లయితే కంప్లీట్ నిశ్శబ్దం కనుక మనస్సు అయిపోతే మీకు ఆ జగత్తు యొక్క నామరూపముల యొక్క ఆ వేగము తగ్గి మీకు ఆ సచిత్ అనుభవానికి అప్పుడు మీకు తెలుస్తుంది ఉన్నది ఈ సచ్యత్ మాత్రమే అయితే మీరు గమనించాల్సింది ఏమిటంటే మనస్సు యొక్క స్పందన తగ్గి మీరు సచిద్ రూపంగా ఆ నిలిచి ఉన్నప్పుడు అక్కడ మీరు ఉండరు నేను ఫలానా అని వీడు అన్నాడు చూసారా అది ఉండదు ఎందుకని కిల్యభావము కదిగిపోయింది కనుక కిల్యభావము ఉండాలి అంటే మనస్సు యొక్క స్పందనలు వాసనలు ఉండాలి ఆ స్పందనలు వాసనలు విలీనమైపోతే ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని ముందుకు అడుగు వేసినాడో వాడే లేకుండా అయిపోతాడు కాబట్టి ఆ వ్యక్తి అక్కడ ఉండడు ఆ స్థితి ఉన్నదే ఆ సద్రూపంగా సచ్యుద్రూపంగా ఉండడం అనే స్థితి అది ప్రయత్న సాధ్యం కాదు మీరు ఎఫర్ట్ చేసి సంపాదించేది కాదు కష్టపడి నిద్రపోగలరా కష్టపడి నిద్రపోలేరు కష్టపడడం మానేస్తేనే నిద్రపోగలుగుతారు అలాగే కష్టపడి బాగా కృషి చేసి ధ్యానం చేయగలరా చేయలేరు కృషి చేయడం మానేస్తేనే మీరు ధ్యానం చేయగలుగుతారు అదేవిధంగా ఆ సచిదాత్మరూపంగా నిలిచి ఉండుట అనేది అది ప్రయత్న సాధ్యం కాదు అది సహజ స్థితి ఏదైతే ప్రయత్న సాధ్యమో అది కృత్రిమము కృతి సాధ్యము ఏదైతే కృతి అంటే కర్మతో సంబంధం లేకుండా దానంతటా అదిగా ఎప్పుడు నిలిచియే ఉన్నదియో దానిని సహజ స్థితి అంటారు ఆ సహజ స్థితిలో నిలిచి ఉండుటయే సహజయోగము అఖండ అఖండ సారీ భగవాన్ రమణ మహర్షి సహజయోగము అని అంటూ సో ఇప్పుడు ఆ సచిత్ ఆ పరమాత్మను తెలుసుకునే విధానం ఏమిటి అంటే మీరు పరమాత్మను మీరు ఎదుర్కొన్నా నిలబెట్టి తెలుసుకోవడం అంటే ఏమీ ఉండదు తెలుసుకునేవాడు తెలియబడేది అలా ఏ తన వ్యక్తిత్వాన్ని ఆ పరమాత్మలో కలిపివేయుటయే పరమాత్మను తెలుసుకుంటా ఇప్పుడు చూడండి నెక్లెస్ బంగారాన్ని తెలుసుకోలేదు నెక్లెస్ బంగారంలో విలీనమైపోగలదు కార్యము కారణాన్ని తెలియజే తెలియజలదు కానీ కార్యము కారణంలో విలీనము కాగలదు నిజానికి కార్యము కారణములో విలీనమగుటయే కార్యము కారణమును తెలియట ఇంకా అంతకంటే వేరే తెలియడం అనేది ఇది ఉండదు కాలేషు స్వరూపావ్యభిచారాత్ అదే ఇప్పుడు భూతం అదే ఉన్నది అది ఏ ఉన్నది ఈ ఉన్నది అనే దాని గురించి శంకర్ ఒక డెఫినెషన్ ఇస్తున్నారు మరి వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది ఏదో పురాణం కబుర్ల ఉండదు వేదాంతం అంటే ఉన్నది భూతం అంటే ఏమిటి ఏదైతే మూడు కాలముల ఎందు స్వరూపము మారకుండా ఉంటుందో అదియే ఉన్నది ఇప్పుడు నెక్లెస్ ఉండండి నెక్లెస్ ఉన్నది అని మనం అందరం అనుకుంటాం ఊళ్ళో వెళ్ళి ఎవరినైనా అడిగి చూస్తే నెక్లెస్ ఉన్నది అనే చెప్తారు వాళ్ళు నెక్లెస్ ఉన్నదనే అంటారు కానీ ఈ ప్రశ్న ఏంటి ఎమయ్య భూతకాలంలో ఎలా ఉందో వర్తమాన కాలంలో కూడా అలాగే ఉండాలి వర్తమాన కాలంలో ఎలా ఉందో భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలి ఏ రకమైన వ్యభిచారము అంటే మార్పు రాకూడదు అలా ఏదైతే ఏ రకమైన మార్పు లేకుండా భూత వర్తమాన భవిష్యత్తు అనే మూడు కాలంలో ఎందు ఏకరూపంగా ఉంటుందో దానినే ఉన్నది అని అంటారు ఇప్పుడు చెప్పు నువ్వు నెక్లెస్ ఉన్నదియా మీరు చెప్పండి లేదు అంటే మీరు నెక్లెస్ పెట్టుకోవద్దనే ఆ నెక్లెస్లోనే నాకు ఇచ్చేమని నా అభిప్రాయం కాదు మీరు కానివ్వండి మీ నెక్లెస్ మీరు నడిపించండి దట్ ఈజ్ నాట్ ది పాయింట్ కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే త్రిష్వపి కాలేశు స్వరూప అవ్యభిచారము భూతకాలంలో ఈ నెక్లెస్ ఇలా ఉందా లేదు భవిష్యత్తులో ఈ నెక్లెస్ ఇలా ఉంటుందా ఉండదు మరి ఇంకా ఉన్నది అని ఏమి భవిష్యత్ గీతాచార్యుడు అన్నాడు న రూపమస్యేహ తథోపలభ్యతే అక్కడ తథా మీద వాళ్ళంత వ్యాఖ్యానం ఉండదు దీని మొహమిత్సా దీని రూపము అస రూపం ఇహ అస్మిన్ లోకే అస్య రూపం తథా ఉపలభ్యతే అది అలా ఉందనుకునే లోపల అది ఇంకోలా అయిపోతుంది అది అలాగా కనపడటం లేదు ఇది నెక్లెస్ నెక్లెస్ నెక్లెస్ అనుకునే లోపల నెక్లెస్ పోయి మరో రూపం వచ్చేసింది దానికి కాబట్టి అది ఫలానా ఫలానా ఫలానా అని మీరు అనుకుంటూ ఉండగా అది ఆ రూపం పోయి ఇంకో రూపం వచ్చేసింది దానికి దాన్ని ఉన్నది అని మీరు ఎలా అనగలరు ఆ రూపంగా కనబడింది ఇప్పుడు ఈ రూపంగా కనబడుతోంది ఎలా ఇంకే రూపంగా కనబడుతుందో అని విస్తుపోవాలి తప్ప ఉన్నది అని అనడానికి మరి ఉన్నది అని దేన్ని మూడు కాలముల ఎందు స్వరూపము యొక్క వ్యభిచారము ఏ దేనికి లేదో అది ఉన్నది ఆ విధంగా మూడు కాలముల యందు స్వరూపం వ్యభిచారము లేనిది బంగారమే బంగారం ఉంటుంది అది ఎక్కడికి పోదు అది ఏ భూతం అదేవిధంగా ఈ జగత్తు నేను నేను జగత్తు మీరు ఈ ద్వైతంలో ఈ మైండ్ మ్యాటర్ నేనంటే మైండ్ మ్యాటర్ అంటే జగత్ ఈ ద్వైతంలో నేను యొక్క రూపం మారిపోతూ ఉంటుంది మేటర్ రూపం మారిపోతూ ఉంటుంది కాబట్టి అది వ్యభిచరిస్తోంది కనుక ఈ నేను జగత్తు అనే ఈ ద్వైతము ఉన్నది కాదు మరి ఏది ఉన్నది ఏ సచిదాత్మయందు సచిదాత్మయే ఒకవైపు నేనుగా ఇంకోవైపు దృశ్యమయ్యే జగత్తుగా భాషిస్తోందండి సచ్చిదాత్మయే అలా భాషిస్తోందండి ఇప్పుడు ఇది సుఖము అన్నారనుకోండి ఒక దృశ్యాన్ని చూపించి ఇది సుఖము అన్నారనుకోండి ఆ సుఖము అనే లక్షణం ఆ దృశ్యంలో లేదు మీ ఎందు ఉన్న సుఖమే దాని ఎందు ఆరోపించారండి కాబట్టి మీరే మీకు మీరే సుఖంగా కనపడుతున్నారు ఇది దుఃఖము అనంటే మీ ఎందు ఉన్న దుఃఖ వాసన దాని ఎందు ఆరోపించి మీకు మీరే దుఃఖంగా భాసిస్తున్నారు ఇప్పుడు ఒకడంటాడు ఈ జగత్తంతా దుఃఖమే అంటాడు లేదా ఈ జగత్తంతా సుఖమే అంటాడు ఈ సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి వాడి సంస్కారాల ప్రాజెక్ట్ అవుతున్నాయండి అలాగే ధర్మాధర్మ సంస్కారాలు కూడా మన హృదయంలో ఉన్నవే బయటికి ప్రాజెక్ట్ అవుతాయి ఎనివే కాబట్టి స్వరూప అవ్యభిచారము లేనిది ఏదియో అదియే ఉన్నది భూతం అట్టి భూతం ఏమిటి అంటే పరబ్రహ్మ మాత్రమే ఇప్పుడు చిత్రం ఏంటంటే లోకంలో మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు పరమాత్మ ఉన్నది అని ప్రూవ్ చేయమంటే మీరు ప్రూవ్ చేయలేరు ఎలా ప్రూవ్ చేస్తారు ఇప్పుడు ప్రూవ్ చేసేవాడు ఉండాలి ప్రూవ్ చేయబడేది ఉండాలి పరీక్షకులు ఉండాలి ప్రూవ్ చేసేవాడు లేడు చేయబడేది లేదు పరీక్షకులు లేరు ఉన్నదేదో అది ఒక్కటే ఎలా ప్రూవ్ చేస్తారు ప్రూవ్ చేయలేరు డిస్ప్రూవ్ కూడా చేయలేరు ఎందుకంటే డిస్ప్రూవ్ చేయాల్సిన వాళ్ళ యొక్క స్వరూపమే అది కాబట్టి యూ కెన్ ప్రూవ్ ఇట్ యూ కె నాట్ డిస్ప్యూ ఇట్ అది ఉన్నదేదో అది ఏ తర్వాత అది దాని ఎందు ఇది నిన్న ఈవేళ రేపు అనే ఈ కాలభేదం ఏమీ ఉండదు అది ఎవర్ ఫ్రెష్ ఎవర్ న్యూ నిత్య నిత్యము కాలాతీతమైనటువంటి తత్వము కాలభేదము ఉండదు ఓ మంత్రం ఉంది పునర్నవహ పునర్ పునర్నవహ పునర్నవ అని ఒక తీగ కూడా ఉంది దాని పేరు పునర్నవ ఆ తీగ ఎప్పటికప్పుడు కొత్తగా కనపడుతూ ఉంటుంది అని చెప్పి దానికి పునర్నవ అని తీగకి పేరు పెట్టారు పునర్నవ దేవుణ్ణి ఉద్దేశించి మంత్రంలో ఏమని చెప్పారంటే పునర్నవ అని చెప్పారు అంటే అది ఎప్పటి పునః అంటే మళ్ళీ మళ్ళీ నవహ కొత్త కొంగ్రొత్త అని చెప్పారు దానికి ఆయన ఆ ఆచార్యుడు ఆయన ఆయన మంచి పండితుడు ఆయన వేదాంతం అది వేదాంత సంస్కృతం అది బాగా చదువుకున్నాడు కాబట్టి మంత్రాలని తనకి ఎలా అవసరమైతే అలా తిప్పుకోగలడు ఇది చదువుకున్న దానికి ఉపయోగం ఏంటంటే ఆ మంత్రాన్ని ఎలా కావాలంటే అలాగే దాన్ని పునర్నవహ అంటే ఇట్ ఈజ్ ఎవర్ ఫ్రెష్ బికాజ్ ఇట్ ఈజ్ టైమ్లెస్ కాలమున అతీతమైన తత్వము కాబట్టి ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది అని చెప్పకుండగా మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తగా అవతరిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తగా అవతరిస్తూ ఉంటాడ అని ఆ రకంగా చెప్తున్నాడు అని దాని మీద వ్యాఖ్యానం కృష్ణావతారం అనేప్పటికీ కృష్ణుడు కొత్తగా ఉంటాడు మళ్ళీ రామావతారం వచ్చేప్పటికీ మళ్ళీ అదే దేవుడు మళ్ళీ వచ్చాడని అన్నట్టుగా ఉండదు మళ్ళీ ఇది కొత్తగా ఉంటుంది అంటే ఇలాగే చెప్పుకుంటూ పోతున్నారు అబ్బా ఈ మంత్రాన్ని ఎంత వాళ్ళు కూడా అనుకుంటారు ఎందుకంటే ఈ ద్వైత వ్యాఖ్యానాలు అలాగే ఉంటాయి ద్వైతవాసనలతో నిండి ఉన్న సమాజంలో మరి అదే అదే వన్నీకెక్కుతూ ఉంటుంది సో నా అభిప్రాయం అదేదో సరైంది కాదని చెప్పడం కాదు నా అభిప్రాయం ఏమంటే ఈ ద్వైత వాసనలు ఇది ఏమీ కూడా సత్యము కాదు వీటన్నింటికీ అధిష్టానమైనటువంటి ఆత్మచైతన్యం ఒక్కటే సత్యము అని చెప్పడం అభిప్రాయం సో కాబట్టి త్రిష్వపి కాలేషు స్వరూప అవ్యభిచారాత్ సర్వదైవ పరినిష్పన్నీ అది ఎప్పుడూ అన్ని కాలములయందు స్వయం సిద్ధమై ఉంటుంది కొత్తగా భూతకాలంలో ఉండి వర్తమాన కాలంలో లేకుండడం లేక వర్తమానంలో ఉండి భవిష్యత్తులో లేకుండడం అలాంటి సమస్య ఉండదు నిత్య సిద్ధము కాబట్టి అటువంటి పరమాత్మ నిత్య సిద్ధము కనుక దానికి భూతము అని పేరు వచ్చింది మరి భూతము అంటే భూతం అన్నదానికి వ్యాఖ్యానం ఇదంతా కూడా మరి భూతము అంటే భూధాతువు తా అన్నది ప్రత్యయం కథ అనే ప్రత్యయం ఆ కథ అని ఎందుకు పెట్టారు ప్రొనౌన్స్ చేయడం కఠినం కదా అంటే ఆ కకారం ఇత్సం జ్ఞ అది ఆద్యంతం టక్కిత అంతావయవంగా వస్తుంది భూ తర్వాత వస్తుందని చెప్పడం కోసం భూకి ముందు రాదు తభు అవదు భూత అవుతుందే అని చెప్పడం కోసం కకారం పెట్టారు భూత తా తాకి నిష్ట అని పేరు ఆ ప్రత్యయానికి ఆ పేరు పెట్టుకున్నారా తక్తవతు నిష్ట అని తప్రత్యయము తవత్ అనే ప్రత్యయం తవ ఈ రెండూ కలిసి నిష్ట అని పేరు తవత్ అంటే గతవత్ కురతవత్ కృతవాంగ్ అన్నది పుణ్యంగా ఎక్కవచ్చిన రూపం అది క్షవప్రత్యయం గత కృత భోక్త ఇత్యాదులన్నీ కూడా క్షతప్రత్యయం భూధాతుకి క్షప్రత్యయం చేస్తే భూత అవుతుంది ఈ క్షప్రత్యయము భూతార్థంలో వస్తుంది అంటే గత గ గతించినది భూతకాలానికి సంబంధించిన అర్థంలో వస్తుంది భూతకాలిక క్షప్రత్యయం మరి ఇక్కడ మూడు కాలముల ఎందు పరినిష్పన్నము కాలాతీతము అన్నప్పుడు మరి సప్రచయం ఎలా చేశారు త్రైకాలిక నిష్టాప్రత్యయ ఇది త్రైకాలికమైన అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములు మూడింటికి అన్వయించేటువంటి సప్రచయం భూతాన్నప్పుడు మహద్భూతం అంటే కాలాతీతంగా ఎప్పటికీ ఉండేది అఖండమైన సత్ పరమాత్మ అని అర్థం భూతం అది భూతశబ్దం ఈ భూతశబ్దాన్ని ఇక్కడ ఎలా ఉందో చూశారు మీరు ఈ మహతోభూతస్యా అని ఇంతకుముందు వచ్చింది మహద్భూతం అని మంత్రంలో వచ్చింది మనం లోకంలో భూతం అంటే అనుకుంటాం భూతం అంటే ఏదో దెయ్యం పిశాచం అలా అనుకుంటాం ఇక్కడ శంకరులు భూతశబ్దాన్ని ఎంత పొడుగు వ్యాఖ్యానం చేశారు చూడండి ఆ భూ నలభై ఐదు నిమిషాలు భూతం అనే మాట తెలుసుకోవడానికే మనకి పట్టింది సో అది ఎలాగంటే మనస్సుతో సంకల్పశక్తితో ఆ భూతాన్ని మీరు పట్టుకోలేరు మనస్సుతో మీరు ఆ భూతమునందు భాషించే నామరూపాలని మాత్రమే పట్టుకోగలుగుతారు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి ఇది వీడు హీరో విలన్ ఈ హీరోయిన్ ఇది పర్వతం ఇది నది అని అవన్నీ చూడగలుగుతారు మనస్సుతో తెలుసుకోగలుగుతారు కానీ వీటన్నిటికీ అధిష్టానంగా ఉండే వెలుగును మనస్సుతో తెలుసుకోలేరు ఎందుకంటే ఆ వెలుగుకి నామరూపాలు ఉండవు కాబట్టి మనస్సుతోటి మీరు ఆ పరమాత్మతత్వాన్ని అరయజాలరు అయితే మరి మనస్సుతోటి తెలుసుకోలేకపోతే మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు మనస్సును ఏం చేయాలి మీరు మనస్సునేమీ చేయనక్కర్లేదు మనస్సు సహకరించ మనస్సు యొక్క సహకారం అవసరం అవుతుంది ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి కాబట్టి మీరేం చేయాలంటే మనస్సుని బాగా స్టడీ చేసి పెట్టుకోవాలి మనస్సుని బాగా అర్థం చేసుకోవాలి ఎందుకండి మనస్సుతో తెలియబడేది కాదు కదా అది త్రే కాల ప్రవాహంలో ఉండే నామరూపాలని మాత్రమే తెలియగలుగుతుంది అది నామరూపములకు అతీతమైన సత్త త్రైకాలికము కాదుది కాలాతీతం దాన్ని మనస్సుతో తెలియడం సంభవమే కాదు మరి అటువంటిప్పుడు మనస్సుని చక్కగా అధ్యయనం చేసి స్టడీ చేసి పెట్టుకోవడం ఎందుకు అంటే మనస్సుని బాగా మీరు తెలుసుకుంటే ఆ మనస్సు మీకు ఆటంకం కాకుండా మీరు మనస్సుని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు తర్వాత మీ మనస్సు మీకు బాగా తెలియలేదనుకోండి మీ మనస్సు మిమ్మల్ని బంధించపడేస్తుంది ఆ మనస్సు చేత బులైపోతాడు ఆ మనస్సు యొక్క క్షేత్రాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళలేకపోతారు దాంతో ఆ మనస్సే ఒక కారాగారం అయిపోయి ఆ మనస్సులో ఉదయించేటువంటి వాసనలు తాపాలు కోపాలు తాపాలు భేదభావనలు సంస్కారాలు వాసనలు నామరూప సంస్కారాలు అవే వీడిని అలాగా తిప్పేస్తూ వాడు మనస్సుని దాటి బయటికి రాలేడు సాధారణంగా చాలామంది వేదాంతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఇలాగే ఉంటారు వాళ్ళు మనస్సును అధ్యయనం చేయరు పుస్తకాన్ని అధ్యయనం చేస్తారు మనస్సు ఉపయోగించి తప్ప మనస్సును అధ్యయనం చేయరు మనం పుస్తకంలో ఉన్నదంతా బుద్ధిలో దాచిపెట్టేస్తే అది అదే గొప్ప అనుకుంటారే కానీ అలాగే బుద్ధిలో రిజర్వాయర్ లాగా ఇవన్నీ పెడితే ఏమీ ఉపయోగం లేదయా బుద్ధికి అతీతమైనటువంటి అఖండ సత్ సత్ మనం తెలియాల్సి ఉంటుంది ఆ సర్వాత్మభావాన్ని ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది అంటే మనస్సు కల్పించేటువంటి భేదములకు అతీతంగా మనం పోవాలి అని వాళ్ళు అని పెట్టుకోడు దాంతో ఏమవుతుంది వాళ్ళు ఎన్ని శాస్త్రాలు ఎంత గట్టిగా చదివినా ఆ మనస్సు యొక్క బం బంధీ కారణాలోనే ఉండిపోతారు మనస్సు అనే సో అది పెద్ద దోషం ఎనీవే ఈ త్రైకాలిక నిష్టాప్రచయాన్ని గురించి అనుకున్నాము అది భూతశబ్దము మహత్ భూతం అది ఈ దేశ మహతు అనేది దేశ పరిచ్ఛేదమునకు అతీతమైన అఖండ సత్ భూతం అనేది కాల పరిచ్ఛేదమునకు అతీతమైన అఖండ సత్ దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన సచ్చిదాత్మ అది ఏ పరమాత్మ అదియే మిగిలి ఉంటుంది మరి మీరేమైపోతారు మీ మీ నామరూపాత్మకమైన వ్యక్తిత్వం ఏమైపోతుంది ఆ అఖండ సచిత్నందు విలీనమైపోతుంది అని అంతవరకు వచ్చాం